శ్రీ గురుభ్యో నమరి ఓ గణానా గణపతివామహే కవి కవీనా పునః బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆరు వన్నోీద సాదనం శ్రీమహాగణాధిపత సాశివసర శంకరాచార్యమ్యమాం స్చార్యపలంతం వందే గురు పరంపరా ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తుమ దా స్తిన ఇంద్రో వృద్ధశ్రమా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిన స్ర్క్ష్యోష్టినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి స్వరతో వాపీత్వస్ జాయ సద సత్ సంచి ఏదో పుట్టింది అని ఒక మానసికమైన భావం ఆ రకంగా ఆలోచించటానికి అలవాటు పడి ఉంటాం కనుక పుట్టింది పుట్టింది అనుకోవడం తప్ప అక్కడ పుట్టింది ఉండదు ఇప్పుడు మొగ్గ వికసించి పువ్వు పుట్టింది పుట్టడం ఏం లేదు ఇలా ఉన్న మొగ్గ ఇలా అయింది అట్లా పుట్టింది లేదు వచ్చింది లేదు పోయింది లేదు ఏది పుట్టదు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మాస్ ఉన్నదో ఉన్నట్టు ఉంటుంది పుట్టిది లేదు పోయిది లేదు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ లాగే ఉంటుంది పుట్టిది ఉండదు పోయేది ఉండదు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆత్మచైతన్యం ఎలా ఉందో అలాగే ఉంటుంది పుట్టిది ఉండదు పోయేది ఉండదు ఊరికే ఒక మేనర్ ఆఫ్ థింకింగ్ అండ్ స్పీకింగ్ రూపా అండ్ నామ మేనర్ ఆఫ్ థింకింగ్ ఆ రకంగా ఆలోచించడానికి అలవాటు పడి ఉంటాం అలవాటు పడ్డం కనుక ఆ రకంగా మాట్లాడడానికి కూడా అలవాటు పడి ఉంటాం ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుంది ఎందుకంటే దాని అర్థం ఏంటంటే ఆ చిలక అలాగా ట్రైన్ అయి ఉంటుంది ఏ రకంగా చిలక ట్రైన్ అయిందో ఆ రకంగానే ఆ చిలక పలుకుతుంది యా కనుక చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ అయి ఉంటారు పుట్టేమో అని అనుకోవడానికి అందుకోసం అలా అనుకుంటారు తప్ప అక్కడ పుట్టింది మంచి కాబట్టి స్వతహ పుట్టుకోలేదు ఘటము ఘటము నుండి పుట్టినది అన్నానికి ఏమీ లేదు మని పరతహావా ఘటము నుండి పటము పుట్టినది లేదా పటము నుండి ఘటము పుట్టినది అని కూడా ఏమీ తథా నోభయత తన నుండి కూడా పుట్టినది అనేసి కూడా అదేమీ ప్రసంగము కాదు విరోధా తన నుండి పుట్టింది పరము నుండి కూడా పుట్టింది అంటే తన నుండి పుడితే పరము నుంచి పుట్టడానికి వీళ్ళు పరము నుండి పుడితే తన నుండి పుట్టడానికి వీరలేదు అటువంటి వైరుధ్యం ఉంటుంటే తన నుండి పుట్టింది పరము నుండి కూడా పుట్టింది అంటే ఏదో స్పష్టంగా చెప్పాలి విరోధం ఉండకూడదు ఇప్పుడు జీవితంలో సుఖ దుఃఖాలు వస్తాయి దేనివల్ల వస్తే సుఖ దుఃఖాలు ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలి కర్మ వల్ల వస్తాయి అని ఇంకా దాని మీద నిలబడి ఉండాలి ఒకసారి కర్మ ఓసారి ఊళ్ళో వాళ్ళు ఓసారి ఇంట్లో వాళ్ళు ఇంకోసారి నక్షత్రాలు ఇంకోసారి గ్రహాలు అలాగ రోజుకో మాట పుట్టకోమాట పరుగులు తీసుకుంటే వ్యవస్థ లేకుండా అయిపోతుంది ఒకసారి దేవత వల్ల దుఃఖం వచ్చిందంటాడు ఇంకోవల్ల దెయ్యం వల్ల దుఃఖం వచ్చిందంటాడు ఏ ఎవరు దుఃఖం ఇచ్చారో నువ్వు స్పష్టంగా చెప్పు దేవతయా దెయ్యం ఏదో ఒకటి వ్యవస్థ ఉంది కాబట్టి ఒక రకం నా దగ్గరికి వచ్చాడు రెండు ఫ్లాట్లు అమ్మడానికి ఏదో ఒకటి నేను కొనుక్కోవాలి సలహా ఇవ్వడం జరుగుతున్నాను నేను అడిగాను ఏమిటి వాటి వాటి ధరలు ఉన్నాయి రెండు ఒకటే సైజ్ అండి టూ బెడ్రూమ్ ఏదో ఉంటుంది కదా సేమ్ ప్రంటేరియా అన్నీ మంచిదే ఒకదానికి వీధి షూలు ఉంది రెండో వీధి షూలు లేదు ఏది కొనుక్కోమంటాను అడిగారు నేను చెప్పాను వీధి షూలు ఉన్న ధర దాని ధర అంటాను అడిగారు అంటే దానికంటే ఇది మూడు లక్షల తప్ప అది కొనుక్కోమ ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఐదో అంతస్సులో కూర్చున్నాం మనకి వీధి సోలైపో వీధి వీధే ఎరగం ఆకాశ వీధే వీధి వదిలే ఆకాశ వీధిలో వాళ్ళు పాడుకుంటూ కూర్చోవడం తప్ప వీధి లేదు మరోటి లేదు ఏముంది వీధి ఏది వీధి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు చూస్తే వీధి ఉంది వీధి ఉండకూడదు వీధి ఉండకూడదు వీధి ఉండకూడదు గోడ ఉండకూడదు పళ్ళు ఉండకూడదు ఎక్కడ రూల్స్ అండి వీధి ఉండకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు అడవిలో కట్టుకుంటే ఏ వీధులు ఉండవు ఇప్పుడు ఇలా చూస్తే అటు వెళ్ళే వీధి ఉంది ఏమండి అలా వెళ్ళి అక్క నిలపడి చూస్తే ఇటు వెళ్ళే వీసుంది ఈ కిటిలోంచి చూస్తే అటు వెళ్ళే వీధుంది ఆ రూమ్కి వెళ్ళి కిటీలో చూస్తే అటు వెళ్ళి వీధుంది వీధి లేకుండా ఎలా కుదురుతుంది ఏదో వీధి ఉంటుంది షోలా అంటే ఏమిటి తెలుగు పదమా సంస్కృత పదమా అదేంటి తెలుగు పదం అయితే సంస్కృతంలో ఉన్న శాస్త్రాలతో సంబంధం ఏం లేదండి తీసి పక్కన పెట్టండి అయితే దాని కరస్పాండింగ్ తెలుగు సంస్కృతిలో ఏదో చెప్పినప్పుడు అప్పుడు నేను ఆలోచిస్తాను సో ఈ విధంగా సుఖ దుఃఖాలకి హేతు ఏమిటంటే నెంబర్స్ అంటాడు ఎవరు వీధిని బట్టి సుఖ దుఃఖాలు కర్మను బట్టి వస్తాయా కాబట్టి ఈ రకంగా ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ స్పీకింగ్ ఏ బూత్ ఇచ్చేక ఆ పలుకు పలుకుతూ ఉంది అంతకంటే ఇంక వేరే ఏమీ లేదు ఏది పుట్టదు యథాఘట పటాభ్యాటో వానే రెండింటి నుంచి ఒకటి పుట్టిందన్నది కుదరదండి తనను తను ఇతరము కలిపి వాటి నుండి ఒక ఇది పుట్టింది అని ఎలా పుట్టిన ఇప్పుడు ఘటపటముల కల యొక్క నుండి ఘటం పుడుతుందా ఘటము పటము ఎదురకుండా కలిపి పెడతాం దాని నుంచి ఘటం పుడుతుందా దాని నుంచి పటం పుడుతుందా పుట్టదు పటము పుట్టదు కాబట్టి నా ఉభయతహ విరోధాత్ అన్నారు కాబట్టి నా ఉభయతహ దీని మీద పూర్వపక్షం ఇలా మాట్లాడేస్తున్నారు ఘటన నుంచి పుట్టదు అంటున్నారు ఘటం నుంచి పుట్టదు అంటున్నారు ఘట పటముల నుండి ఘటం పుట్టదు అంటున్నారు మేము అలా పుడుతుందని ఎప్పుడైనా చెప్పావా మేము మేము అంత జాతగానే వాళ్ళవా మేము మట్టి నుండి ఘటం పుడుతుందని చెప్తాం అంతేగాని ఘటం నుంచి ఘటం పుట్టింది పటం నుంచి పటం పుట్టదు ఘట పటముల నుండి ఘటం పుట్టదు ఎలాగంటే అతి తెలివితేచేట్లు ప్రదర్శిస్తున్నారే అని పరోపక్షి అంటున్నాడు నన్ను మృదో ఘటోతేత్ర మీరు ఇది సత్యమో కదా చెప్పండి మట్టి నుండి కుండ పుట్టునా పుట్టదా చెప్పండి తండ్రి నుండి కొడుకు పుట్టడా పుట్టడా చెప్పండి ఓ స్వతోవా పదతో వాపి అలాగా చాలా జబర్దస్తిగా మాట్లాడుతున్నారే అని పూర్వపక్షం అని మీ సిద్ధాంతం సత్యం నిజమే ఏమిటి నిజం ఏమిటి నిజమే అస్థి జాయత ఇది ప్రత్యయశబ్దూహానా ఉంది అలాగంటే అలాంటి వ్యవహారం ఉంది మట్టి నుంచి కుండ పుట్టును అక్కడ మట్టి నుంచి పుట్టినది ఏమిటి కుండ అనే శబ్దము కుండా అనేటువంటి భావన ఈ రెండు ఉన్నాయి ఎవరికి మూహాన ఉండ కాబట్టి తత్వం తెలుసున్న వాళ్ళకు ఉండవు తత్వం తెలుసున్న వాళ్ళకి ఆచారుమణం వికారం నామధేయం గుట్టికేర్చే అసత్యం తప్ప మట్టి నుంచి కుండ పుట్టింది అని తత్వం తెలుసున్న వాళ్ళు అనుకోండి మూఢులు అనుకుంటారు తత్వం తెలియని అంటే తిట్టి ఏమీ నామరూపములే సత్యం అనే వ్యామోహములో ఉన్నవాడు మూఢ అంటే మోహ నుంచి మూఢ వచ్చింది హోహ అన్న సూత్రం ఒకటి ఉంది సో అక్కడి నుంచి వచ్చింది మూఢ అంటే మోహమును మోహము అంటే డెల్యూషన్ వ్యామోహము భ్రాంతిలో ఉన్నవాడు అనుకుంటాడు భ్రాంతిలో ఉన్నవాడు అనుకుంటాడు కానీ వివేకం గలవాడు అనుకో కాబట్టి ఇప్పుడు మేరో స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి కొన్ని ఖరీదైన స్వీట్ షాపులు ఉంటాయి వాడికి వెళ్తే అక్కడ వాడు ఏం పెడతాడు అంటే శాంపుల్ అని పెడతాడు కళాఖండ శాంపుల్ అజ్మీరీ కళాఖండ శాంపుల్ అని అలా పెడతాడు వీడు వీడికేమో కొలెస్ట్రాలు ట్రైక్లెసరాయిడు ఇలాంటి సమస్యలు ఉంటాయి వీడు అజ్మీరీ కళాఖండ తింటే వీడు ఎందుకైనా పనుకొస్తాడా చెప్పండి అక్కడ వాడు మీకు కొలెస్ట్రాల్ ఉందా కొలెస్ట్రాల్ ఉంటే మీరు శాంపుల్ తినకండి అని చెప్తాడా వాడు చెప్పడం రండి ఈ టేస్ట్ చేసి చూడండి అని అలాగా వాడు ప్రోత్సాహం చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆ వాడు చెప్పేది వాడు చెప్తాడు వాడు తినడం వల్ల మనకు అమ్ముతాడు తప్ప వాడు తినడం మనము వాడు చెప్పి మాటలు విని ఎంత బాగా చెప్తున్నాడో ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో అని అది టేస్ట్ చేసి వరకై కొనుక్కు తెచ్చుకున్నారనుకోండి అది పద్ధతి అయినాది కాబట్టి ఒక భ్రాంతిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ మాటలకి ఒక సౌందర్యము శోభ ఉన్నట్టు అనిపిస్తుంది అంతకంటే మరి ఏమి కాబట్టి మట్టి నుండి కుండ పుట్టింది అని ఎవడంటాడో తెలిసిన నామరూపములు వాటికే శబ్ద ప్రత్యయములు పేరు భాష అదే నామ అంటే శబ్దం రూప అంటే ప్రత్యయం ఇక్కడ ఉంటుంది రూపం నామరూపములు యథార్థమని ఎవడైతే భ్రమపడతాడో అటువంటి నామరూపములే సత్యము అనే వ్యామోహంలో జీవించి వాళ్ళ యొక్క పరిభాషలో మట్టి నుంచి కుండా పుడుతుంది కొడుకు నుంచి తండ్రి నుంచి కొడుకు పుడతాడు నామరూపములే సత్యము అనే వివేకంతో ఆలోచించటం ప్రారంభిస్తే ఇప్పుడు వీడు తండ్రి వీడున్నాడు ఇక్కడ ఏమండి వీడు వీడు తండ్రి కాదు ఏమీ కాదు అలా మామూలుగా ఓ మనిషి హఠాత్తుగా ఏదో టెలిగ్రామో లేకపోతే ఉత్తరమో వచ్చింది ఏమని కొడుకు పుట్టినాడు అని ఉత్తరం వచ్చింది ఉత్తరం చూడగానే వీడు తండ్రి అయ్యాడు ఉత్తరం రావడానికి ముందు వీడు తండ్రి ఏమీ కాదుగా ఉత్తరం చూసాక తండ్రి అయ్యాడు కాబట్టి ఆ పిల్లవాడు వీడిని తండ్రిని చేసినవాడు ఆ పిల్లవాడు కాబట్టి తండ్రి అనేటువంటి స్టేటస్ని వీడికి ఇప్పించిన వాడు ఆ పిల్లవాడు కనుక ఆ పిల్లవాడే తండ్రికి తండ్రి అని నేనంటా మీరు ఎలా కాదనగలుగుతారు దాన్ని ఒక న్యూసే ఇట్ ఈజ్ నాట్ సో చైల్డ్లిస్ ది ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని మీరు వినలేదా కాబట్టి అదేమీ కాకుండా అందరూ అనుకుంటున్నట్టుగానే మేము అనుకోవాలని నిశ్చయించుకున్నాము ఇప్పుడు చెప్పండి అంటే కానీ అనుకో పితుష్ట పుత్రా జాయతే అంచేత్రంకర్లు అంటున్నారు కదా సత్యం అలాగే అనుకోవా అవడు పెడతాడు కానీ అలాగే కానీ కానీ ఈ వ్యామోహంలో మనం ఉన్నాము నామరూపములు అనగా శబ్దప్రత్యయములే సత్యము అనే వ్యామోహంలో ఉండి ఆ వ్యామోహం వల్ల ప్రభావితులే మాట్లాడుతున్న మాటలు కానీ నామరూపములు ఏదైతే ఉన్నాయో అవి సత్యము కాదు అని తెలుసున్నవాడికి ఏది పుట్టదు ఏది కారణము కాదు ఏది కార్యము కాదు ఉన్నది ఉంటుంది వాట్ ఈజ్ ఈజ్ ఏది పుట్టను లేదు సినిమాకి వెళ్ళారు రెండు గంటల సేపు కూర్చున్నారు అన్నీ చూశారు ఆ రసాలన్నింటినీ అనుభవించారు సినిమా అయిపోయింది సినిమా అయిపోయిన తర్వాత శుభం అని వేస్తారు శుభం అంటే అర్థమేంటి ఇంతవరకు ఇక్కడ ఏమీ జరగలేదు ఏదో ఇది జరిగింది అది జరిగిందని నువ్వు భ్రమపడ్డావు తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు నువ్వు ఇంటికి వెళ్ళి రెండు మెతుకులు బతికి పడుకుంట్రపో అక్కడ జరిగింది ఏమీ లేదు ఎవర్ హ్యాపీ అండ్ జరగలేదు అలాగే ఈ సంసారంలో వీడు ఏదో కొంతకాలం ఈ స్వప్నం వంటి సంసారంలో ఇబ్బంది పడతాడు అది సత్యం అనుకోబట్టి పడతాడు వీడు బాగుంది అనుకున్నది కరిగిపోతుంది బాగులేదు అనుకున్నది కరిగిపోతుంది సుఖము కరిగిపోతుంది దుఃఖము కరిగిపోతుంది అన్నీ కరిగిపోయిన తర్వాత ఏమిటో ఒక స్వప్నము అని వివేకవంతుడు అనుకుంటాడు అంతకుమించి ఇంకా దీంట్లో పుట్టింది లేదు గిట్టింది లేదు పుట్టట్లేదు ఎవడూ గిట్టట్లేదు తావేవ శబ్ద ప్రత్యయ వివేకి పరీక్ష్యేతే సో మృదో ఘటో జాయతన ఉందో వాక్యం మట్టి నుండి మృద అంటే పంచమే ఏకవచనం మట్టి నుండి ఘటము పుట్టుతున్నది అక్కడ ఆ శబ్ద ప్రత్యయములు కదా పుట్టింది ఆ ఘటము అనే శబ్దము ఘటము అనే రూపము రూపజ్ఞానము వాటిని వివేకులు పరిశీలిస్తారు వాళ్ళు ప్రతీదీ అలా గల్పు చేసుకుంటూ పోరు నోట్లో వేసి అలా ముంగుకుంటూ పోరు పరిశీలిస్తారు ఎలాగంటే మట్టి తల్లి ఘటము పిల్ల అంతే మట్టి నుండి ఘటము పుట్టిన మట్టి తల్లి ఘటము పిల్ల ఓకే ఈ రెండు ఒకటేనా వేరు అని పరిశీలిస్తారు ఈ మట్టి నుంచి ఘటము పుట్టింది కదా మట్టి ఘటము అవి ఒకటేనా వేరు వేరా అని పరిశీలిస్తారు ఒక్కసారి ఆ పరిశీలన ఆర్దే సేమ్ అది అర్థే డిఫరెంట్ అని వీడు మొదలుపెట్టాడంటే అయిపోయింది మీ కారణకార్యభావం అప్పటికే కూలిపోయింది ఇంకేం మిగలలేదు అక్కడ నుండి ఘటం పుట్టినది అంటే అవును మట్టి నుండి ఘటం పుట్టింది అని తలకాయ ఉప్పేసి వెళ్ళిపోతే అలాగా ఆ పుట్టడం అనేది ఉన్నది ఇది ఆ భావన అలాగే ఉంది కానీ అవునండి మట్టి నుండి ఘటం పుట్టిందన్నారు కదా ఘటము మట్టి కంటే వేరుగా ఉన్నదా అని ఒక ప్రశ్న వేస్తాను ఘటము మట్టి కంటే వేరుగా ఉన్నదా మీరేమని చెప్తారు లేదు అని చెప్తారు మరి ఇంక ఏది పుట్టిందయా ఇప్పుడు మట్టి నుండి ఘటము పుట్టింది అంటే ఆ మట్టి మట్టి కారణము ఘటము కార్యము అన్నప్పుడు ఇది కారణము ఇది కార్యము అనే వ్యవస్థ మీకు ఈ కార్యము కారణం కంటే వేరుగా ఉండాలా అక్కర్లేదా కారణము కార్యం వేరుగా ఉండనే ఉండదు మరి ఇంకా కార్యం ఏమిటి కారణమేమిటి ఏది పుట్టింది ఏ ఒకటి అసలు ఏమైనా ప్రశ్న వేసుకుంటే అక్కడ నిలబడియమే ఉండదు కాబట్టి వివేకవంతులు అలా పరీక్షిస్తారు నేను నెత్తి నోరు కొట్టుకు చెప్తూ ఉంటాను అలా సంస్కృతంలో తెలుగులోనే అండం కాదు సంస్కృతంలో అంటాడు అంటారు ఏమంటారంటే ఊర్ధ్వబాహు విరౌమ్యేష యష అహం ఈ నేను ఊర్ధ్వబాహు ఇలా చేతులు పైకెత్తి అయా ఇలా చూడండి అయినా అందరినీ నా వైపుకి నేను ఆకర్షించి విరౌమి గట్టిగా అరుస్తున్నాను అంత సంస్కృతంలో ఉంది ఏమిటి చెప్తున్నామంటే ధర్మం ఉన్నట్లయితే మీకు అర్థకామాలు పరిరక్షించబడతాయి కాబట్టి మీరు ధర్మాన్ని పాటించండి అని మహాభారతంలో శ్లోకం ఈ ఊర్ధ్వబాహు వినవమి ఎవరంటే వ్యాసమహర్షి సో తెలుగులో ఎలా అనువాదం చేస్తారు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నాను అనువాదం చేస్తారు కాబట్టి నేను ఏదో తప్పు మాట ఉన్నాను మీరు అనుకోవద్దు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నాను పిల్లవాడు పుట్టాడు అని మీరు అంటున్నారు క్యా వాట్ ఆర్ యూ టాకింగ్ మీరు ఎప్పుడైనా కొంచెం పరీక్ష చేసి చూడండి పరీక్ష చేయడం ఇప్పుడు మీరు ఎక్కడికి నర్సింగ్ హోమ్లకే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళక్కర్లా మీ ఉన్న చోటే గుర్చుది పిల్లవాడు తల్లి నుండి పిల్లవాడు పుట్టాను అయితే పిశిష్ట పుత్ర తండ్రి నుండి పిల్లవాడు పుట్టాను క్యా హోరహే ఏ విధంగా తండ్రి నుండి పిల్లవాడు పుడుతున్నాడు దీంట్లో ఉన్నటువంటి ఈ పుట్టుక అనే దాంట్లో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి ఎప్పుడైనా ఒకసారి మీరు కొంచెం విమర్శ చేస్తే మీకు ఎవరికి వస్తుందో తెలిసిన దీంట్లో ఒకటి నుంచి ఇంకొకటి పుట్టిదేం లేదప్ప ఇదంతా కూడా ఒక బయలాజికల్ ప్రాసెస్ ఇట్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ టైం అంటే దీనికి మనం పుట్టేడని తండ్రిని కొడుకని ఇన్ని పేర్లు మనం పెట్టుకున్నాం తప్ప దీంట్లో పుట్టినెవడు లేదు అని మీకు అర్థమైపోతుంది అక్కడ కెనడాలో ఎకహార్ట్ టోలే అని ఒక ఫిలాసఫర్ ఉన్నాడు ఈ ఎకహార్ట్ అనే మాట ఆ పేరు మంచి ఏదో పవిత్రమైన పేరా అనిపిస్తున్నాడు ఎందుకంటే అదే పేరుతోటి ఒక పెద్ద జర్మన్ ఫిలాసఫర్ ఉండేవాడు పద్నాలుగో పదిహేనో శతాబ్దానికి చెందిన చాలా గొప్ప ఫిలాసఫర్ అతనికి ఉపనిషత్తుల మీద వాటి మీద చాలా ప్రీతి ఉండేది వాటి మీద ఎంతో మంచి మంచి చెప్పాడు మళ్ళీ అదే పేరుతో ఇంకొకటి వచ్చాడు ఆ టోలే అనే పేరే మార్పు తప్ప ఎకహార్ సేమ మరి జర్మన్ మేమే అయ్యి ఉంటుంది అది జర్మన్నే కెనడే జర్మన్నే కెనడాకి వెళ్ళి అక్కడ వ్యాంకోవర్లో సెటిల్ అయ్యాడు ఆయన మాట అన్నాడు ఆ మాట నేను ముక్కు మీద ఆయన ఏమన్నా తెలిసిన తండ్రి కొడుకు ఇదేమీ ఉండదండి వా వీడు తండ్రి కొడుకు అని వీళ్ళ భావన తప్ప అలాగేమీ ఉండదు ఎవళ్ళు మన కొడుకులు కాదు మన కూతుళ్ళు కాదు వాళ్ళని మనం ఈ ప్రపంచంలోకి తీసుకురాలేదు మన ద్వారా వాళ్ళు ప్రపంచంలోకి వచ్చారు అంతే అంచేత ఉంటే తని కొడుకుని అని అనుకోవడం సరికాదు వాళ్ళు ఇంకో వాళ్ళ ద్వారా వచ్చింటే వాళ్ళకి ఏ సమస్య మనకి ఏ సంబంధం లేదు మన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చారు కనుక వాళ్ళని కొంచెం పెంచి పోషించి వాడి కాళ్ళ వాడు నిలబడేదాకా పోషించి వదిలిపెట్టేయటమే తప్ప అలా చేయాలి తప్ప ప్రేమతోటి నేను తండ్రిని అని అనకూడదు అని అంటాడు ఆయన ఎక్కడ ఉన్నాడు కెనడాలో ఉన్నాడు ఎంత వేదాంతం చెప్పేశాడో చూడండి ఒక్క మాటలో కాతే కాంత కస్తే పుత్రహ అని దాన్ని ఎంత అందంగా చెప్పేశాడో చూడండి చాలా బాగా వివేకము వివేకవంతులు పరీక్షిస్తారు అలా ప్రతిదానికి చేప చూడండి అలా హుక్కు వేయగానే తర్వాత దుఃఖం అలాగే ను తండ్రి వెళ్ళిన హే హీడేమో ఈ గల్పు మహానందంతో గల్పు చేస్తావు స్వీట్లు పుల్లారెడ్డి స్వీట్లు కొని ఊరంతా పంచి పెట్ట ఈ స్వీట్ తీసుకుని ఇలా ఇలా స్వీట్ ప్యాకెట్ ఎదుర్కొన్నా పెడితే దాంట్లో చక్కగా ఉండవాటిల్లోకి వచ్చి అల్లమైనటువంటి స్వీట్ ఒకటి అలా లిఫ్ట్ అండ్ దెన్ ఇవి ఫస్ట్ గెట్ హోల్డ్ అప్ చేతిలో కదా వచ్చాక వాటిది మ్యాటర్ అని అడిగితే పితృపుత్ర జాజతే అని విని చెప్తాడు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు వాటి కంగ్రాచులేషన్స్ ఆయన మహాత్ముడు అన్నారు మనస్సులో ఒక కొత్త సంబంధం నిర్మాణమైంది కదా ఒక కొత్త సంబంధం న్యూ రిలేషన్షిప్ హ్యాపెండ్ ఇన్ హిజ్ లైఫ్ అంటే అర్థం ఏంటో వీడి హృదయంలో ఇంకో కొత్త మేకుని కొట్టడమైనది మేకు వీడి ఏకు మేకే కూర్చుంటాడు వీడు ఈ కొడుకు అడ్డు వస్తాను శల్యా ఖాతా శ్లోకం శల్యం అంటే మేకు ఇంకో మేకుని ఖాతా అంటే గుచ్చడం వీడి హృదయంలో ఇంకొక మేకు గ్రొచ్చబడినది ఇంకా ఆ మేకు ఈ మేక ఎలా ఉంటుందంటే అది గుచ్చినప్పుడు మీకు తెలీదు అది తర్వాత కదిలినప్పుడు తెలుస్తుంది కానీ శల్య బాధ అంటారు ఆ శల్యం ఉంటుంది అది ఉన్నప్పుడు తెలియదు ఇప్పుడు ఒక ఆయన మీద మూడు గుండ్లు పేల్చారు తోట ఈ తుపాకీ మూడు గుండ్లు పేల్చారు మూడు గుండ్లు పేలిస్తే రెండు గుండ్లు బయటకు వచ్చేసాయి మూడో గుండు అలా ఉండిపోయింది లోపల అది అలాగే ఉంది ఈ మధ్యన కూడా ఇంకా అలాగే ఉంది అది బయటికి తీయలేదు ఎందుకు ఇది తీయడం ఎందుకు అలా వదిలేసేయండి దాన్ని దాన్ని డిస్టర్బ్ చేసినట్లయితే ఆ నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుందో అలా ఉండదే అది అప్పుడప్పుడు కదులుతూ ఉండి దుఃఖం కలిగింది కదలకపోతే వారే ఉంటుంది ఆ విధంగా శల్యము కదలకుండా ఉంటే పర్వాలేదు కదిలితేనే దుఃఖం మీకు ఎప్పుడైనా చూసుకుంటారు ఈ బాణంతో యుద్ధం చేసే బాణం దిగిపోతుంది గుండెలో ఆ బాణం తీసేస్తే వాడి ప్రాణం పోతుంది అలా ఉంటే వాడు మాట్లాడుతూ ఉంటాడు అదో విడ్డూరం కాబట్టి కదులుతుంది వాడి కొడుకు వాడి దానిని వాడు తండ్రి వీడిదాని వీడి ఉంటే అంతా గుడి గుడి అంతా బానే ఉంటుంది వాడు ఫోన్ చేసేదో అడుగుతాడు అప్పుడు నేను సంఘటన చూశాను కనుక్కోకుండా నాకు తండ్రి కొడుకు పక్క కూర్చున్నారు బస్సులో నేను అటు వెళ్తోంది బస్సు నాన్నగారు మిమ్మల్ని ఒక మాట్లాడగాలనుకుంటున్నాను అన్నాడు సార్ ఆయన ఇప్పటికీ ఈయన ముఖంలో పెద్ద వరి కన్సర్ను ఎవడుతాడు అని ఆయన ముఖంలో పాపం ఒక రకమైన ఆదుర్ద వ్యక్తమైంది నా మడికి నేనే ఈ పెద్దవారిని ఎవడుగుతాడు పెద్ద అయినా అయినా అని నేను అనుకున్నా ఆ లోపల అతను ఆయన సంస్కృతి అతను సంస్కృతంలో పానీనికి సంబంధించింది ఏదో ప్రశ్న అది ఈయనకి ఎంత విషయానికి అంటే పైగా అన్నాడు కూడా అదే ఎడుగుతా ఉన్నా నేను కంగారు పడ్డాను రా సరే అని దానికి ఆ సూత్రానికి అది సమస్య ఉంది పానీని సూత్రం చెప్పడానికి పెద్ద సమస్య కాదు అదే ఆ అంటే ఆ శల్యం అన్నమాట అదే కాదు కాబట్టి ఉరికే మనుషులు ఇలా భ్రాంతిలో జీవిస్తూ దుఃఖపడతారు వివేకవంతులు అయితే పరీక్ష పెడతారు వాడు ముప్పై ఏళ్ళ కుర్రాడు వాడికి నేను తండ్రి ఏమిటి నా కలకాయ అది సందర్భం ఉండదానికి తండ్రి ఎలాగా హౌ హౌ అంటే నువ్వు ప్రతి ఒక అధ్యారోపణ చేసుకుని ఆ ప్రాసెస్ అంతా ఏదో ప్రాసెస్ ప్రతివాడు ఒక ప్రవాహంలో పోతూ ఉంటాడు ఆ ప్రవాహంలో విడిపోతూ ఉంటాడు వాడుపోతూ ఉంటాడు ఆ ప్రవాహానికి ఏవో కొత్త కొత్త నామధేయాలు పేర్లు అన్ని పెట్టి ఇదిగో ఈ ప్రవాహం ఇలా వచ్చింది కాబట్టి నేను తండ్రిని అని కావలసే మీరు ఊళ్ళో వాళ్ళని అడిగి చూసిపోండి అని వీటికి చెప్పాలి అంటే ఊళ్ళో తలకే ఊపుతారు వాళ్ళు సొమ్ము ఏం కాబట్టి ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ చుతుపుత్ర ఇత్యాది ఇచ్చా నువ్వు ఘటన దగ్గర ఏమీ లేదు ఘటము మట్టి కంటే వేరుగా భిన్నముగా ఉన్నదా అనే ప్రశ్న వేయగానే పోయింది నీ కారణ కాభావం ఇంకా పితుపుత్ర అది అది కూడా పరీక్ష చేస్తే మిగిలిదేదీ లేదు సో ఎలా పరీక్ష చేయాలి కెం సత్యమేవతరుషేతి అలా పరీక్ష తౌ అంటే శబ్ద ప్రత్యయ అవి సత్యములేనా లేక అసత్యమా అని పరీక్ష చేయాలి ఇప్పుడు నామరూపాలకి ఆ డెప్త్ ఉండదు సత్యవస్తువుకి ఒక గాఢత ఉంటుంది సత్యవస్తువునందు ఒక గాఢత్వం ఉంటుంది ఒక డెప్త్ ఉంటుంది దానికి నామరూపాలకి ఆ గాఢత్వం ఏమి ఉండదు డెప్తే ఉండదు అది ఊరికే ఉన్నట్టుగా కనబడుతుంది తప్ప అక్కడ ఏమీ ఉండదు హుళక్కి ఇప్పుడు బంగారము అన్నారనుకోండి It has a content. Bangaramo, it is a content. Whereas, necklace and the necklace, necklace and the necklace, neck below put up and lace. Why is it? Neck is content only. Neck has a depth. But neck below put up and lace. What do you mean by that? It is, a, it has no content. Content and the bangaramo. That is very incidental. ఇది ఎలా ఉందంటే దేవదత్త కా కాకా కాకాధిష్ఠితం దేవదత్త గృహ కాకాధిష్ఠితో దేవదత్త గృహ గారి ఇల్లు అని అడిగితే ఆ కాకి ఉంది చూసారా ఆ కాకి వాలింది అదే దేవదత్తుడి గారి ఇల్లు అంటే ఈ కాకి వాలడం అది దేవదత్తుడు ఇల్లు తాత్కాలికంగా గుర్తుపట్టడానికి ఉపయోగపడినా అది దేవదత్తుని యొక్క గృహంలో ఉండే ఒక విశిష్టమైన లక్షణమేం కాదు అది అలాగే నెక్లెస్ అంటే అయ్యే వడ్ విన్ మై నెక్లెస్ అలా నెక్కులో పెట్టుకున్న సందర్భంలో నెక్కు చుట్టూ ఉన్న లేస్సు కనుక దానికి నెక్లెస్ అని అంటే దేవ కాకాధిష్టితో దేవదత్తు గృహ అలాంటి కాకి ఆ కాకి దేవదత్తుగ్రహానికి సంబంధం లేదు అలాగే ఇది ఆ పార్టీ నుంచి వచ్చేసి జాగ్రత్తగా తీసి పెట్టులో పెట్టి పెట్టేశారు అనుకోండి ఇంకా ఎక్కువ లేసు లేదు ఇదంతా కూడా ఒక వ్యామోహం తప్ప దాంట్లో సారమేమున్నది సారము బంగారం కాబట్టి నామరూపాలను పరీక్షించుకోవాలి అది సత్యమేనా లేక ము రషాయా యావతా పరీక్ష్యమాణే శబ్ద ప్రత్యయ విషయం వస్తు ఘటపుత్రాదిలక్షణం శబ్ద మాత్రమే వతత్ మీరు పరీక్ష చేయకుంటే ఏమీ లేదో అన్ని బాగానే ఉంటాయి పరీక్ష చేస్తే మటుకు యావతా పరీక్ష్యమాణే పరీక్ష చేయాలి పరీక్ష చేస్తే మటుకు ఏమవుతుందో తెలుసనా మీరు ఒక శబ్దము ఒక ఆ శబ్దానికి తగిన ఒక భావన రూపము ఈ నామరూపాలకి ఆబ్జెక్ట్గా ఉండేది ఏమిటిది ఘాటము నామం వచ్చింది భావన వచ్చింది ఘటహానిగానే మీకు కూడా ఘట భావన వచ్చింది సో ఆ నామరూపములలో ఏది విషయమవుతోంది ఇది ఎక్కడ ఏదో ఉంది అది విషయం అవుతుంది ఇది నామరూపాలలో విషయము చూడండి ఆ శబ్ద ప్రత్యయ విషయమైనటువంటి ఆ వస్తువు అది ఘటము కావచ్చు పుత్రహా కూడా కావచ్చు వితిష్ట పుత్ర రెండో దృష్టాంతం కదా దాని దగ్గర కొద్ది ఘటన దగ్గర చూడండి ఇది నా ఘటము నామరూపాలలో విషయమైనది ఏమిటి ఘటము ఆ ఘటమనే వస్తువు ఉందా ఉందా వస్తువు అంటే ఉన్నదేదో దాన్ని వస్తువు అంటారు ఘటము ఏదండి ఘటము ఘటం చూపించండి ఇది ఇదంటే ఇది మట్టిలా ఉన్నట్టుండే అవునండి మట్టి అండి మరి అవునండి మట్టినండి ఎన్ని అవుతుంది అది ఒక వస్తువుని చూపించి రెండు అంటారా ఒకటి అంటారా ఒక వస్తువుని చూపించి దీన్ని చూపించి మీరు ఏదో ఒకటి చెప్పండి దీన్ని ఘటమనమంటారా మట్టి అనమంటారా మట్టిన మట్టి టెచ్ టెచ్ అవుతుంది తుంకం మట్టి యొక్క తుంకం వస్తుంది రోట్లో పెట్టుకుంటే మట్టి మట్టి రుచి ఉంటుంది ముక్కు పెట్టుకుంటే మట్టి వాసన వేస్తుంది అది అన్ని విధాలా మట్టే మరి దాని దగ్గర ఘటవనం ఎక్కడి నుంచి వచ్చింది శబ్ద మాత్రమే వస్తుంది ఉడికే ఒక శబ్దం శబ్దం తప్పి ఇంకేం లేదు ఉడికే శబ్దం తప్ప ఇంకేం లేదండి దృష్టాంతాలు నేను చెప్తూ ఉంటాను మీరు ఓపెన్ మైండ్తో స్వీకరించాల్సి ఉంటుంది ఏదో కష్టం వచ్చింది మనిషి తర్వాత కష్టాలు మనిషికి వస్తాయా కష్టం మన మృరానికి వస్తుందా కష్టం మనిషికే వస్తుంది ఏదో కష్టం వచ్చింది ఆ కష్టం వస్తే దాని చుట్టూ మీరు ఎన్నెన్నో శబ్దాలు పెట్టేసి దాన్ని మరింత విగిసిపోయేట్లా చేస్తున్నారు తప్ప లేకపోతే దాని దారిని అది వదిలేస్తే అది అంత ఇబ్బంది కూడా పెట్టదు నిజంగా ఆ శబ్దము ఆ ఈ క్యాన్సర్ రీసెర్చ్లో వాళ్ళు అనేక సంవత్సరాలు దాని మీద వాళ్ళు చేసి ఆండర్సన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూస్తాం ద వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడ కోట్లాది డాలర్లు ఖర్చు పెట్టి వేల లక్షలాది పేషెంట్స్ మీద గత కొన్ని దశాబ్దాల రీసెర్చ్ చేసి వాళ్ళు ఈ మధ్యన వాళ్ళు తెలుసుకున్న అనేక సంవత్సరాల అనుభవాన్ని బట్టి వాళ్ళు నేర్చుకున్న అనుభవం ఏమిటంటే కొంతమంది ఆ క్యాన్సర్ పేషెంట్స్కి ఆ పర్టికులర్ కండిషన్స్లో క్యాన్సర్ మీరు డయాగ్నైజ్ చేయొద్దు వాడి ప్రాణ వాడి మానాన్ని వాడు వదిలేయండి డెబ్భై ఐదు వేల వాళ్ళు వస్తాడు డెబ్భై ఐదు వేల మొగాడు వస్తాడు పురుషుడు వచ్చి కొలోన్న టెస్టింగ్ అనేది ఏదో పెడతాడు ఆ కొలో ఏవో పాలిప్స్ ఉంటాయి వాటిల్లో కొన్ని పాలిప్స్ క్యాన్సర్స్ ఉంటాయి అది ఇప్పుడు వాడికి నీకు క్యాన్సర్ ఉందిరా కొలోన్ క్యాన్సర్ ఉందిరా అని చెప్తే వాడు బతికేది మూడేళ్ళు ఆ మూడేళ్ళు నరకం చూస్తాడు అంతా బాగుందో హాయిగా వీళ్ళు విషయాన్ని తీసుకొని ఇంకా మీరు రాను కూడా అక్కర్లేదు అని చెప్పండి మీరు వాడు ఏడాది ఎక్కువ బతికినా మీరు ఆశ్చర్యం కూడా అక్కర్లేదు మాము ఈ క్యాన్సర్ అంటే వాడికి ఇంకా ఏ రోగం రాదని అయిపోతుందని కాదు దేహం అన్న తర్వాత కదండి క్యాన్సర్ వాడికి చెప్పి వాడికి ట్రీట్మెంట్ ఇస్తే ఏ ఏ దుఃఖమైతే వాడు అనుభవిస్తాడో ఆ దుఃఖం వాడికి స్పేర్ చేసేసేవాడు వదిలేదు వాట్ ఈజ్ ది డిఫరెన్స్ ఏమిటి డిఫరెన్స్ అంటే శబ్దము ప్రత్యేకము శబ్ద ప్రత్యయం ఎందుకంటే డిసీజ్ అన్నది మనస్సులో అర్మం ఆ మనస్సులో మీరు ఆ బీజం వేయకపోతే డిసీజ్ లేదు వాడికి శబ్దము ప్రత్యయం ఈ మధ్యన ఓ కేసు చూశాను బాగా కావాల్సినటువంటి తెలుసున్న వారి ఆయనకి క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్ నాకు కూడా ఫోన్ చేశారు అమెరికా ఇలా క్యాన్సర్ వచ్చింది సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ బ్రతకరని చెప్పారు దీనికి కెమోథెరపీలు వే ఇవే ఉన్నాయి దీనికి ఏం చేయాలి అని నా సలహా కూడా అడిగారు ఇటువంటి విషయాల్లో సలహా ఇవ్వడం కూడా కొంత చికాకైన వ్యవహారం అయినా వాళ్ళ యాటిట్యూడ్ నేను చూశాను చూసి కొంచెం వేదాంత వల్లి దగ్గర విన్నవారు యాటిట్యూడ్ చూసి కెమోథెరపీ మానేసి మేము ఆయుర్వేద ఇప్పిద్దాం అనుకుంటున్నామని ఏం మీరు ఆపనే చేయండి డూ దాట్ గో లాంగ్ విత్ డూ దాట్ కావండి సరే ఈ లోపల నేను అమెరికా నుంచి వచ్చాను వీళ్ళు కెమోథెరపీ జూల్కి వెళ్ళలేదు ఇట్ ఇస్ నాట్ దెట్ ఓకే కాన్షియస్ డెసిషన్ ఆఫ్టర్ వన్ వీక్ వాళ్ళలో వాళ్ళు మల్లబుల్లాలు పడి ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకున్నారు ఆయుర్వేద ఆయుర్వేద కూడా ఇదేదో తగ్గిపోతుంది ఏదో అయిపోతుంది ఆయుర్దాయం ఇదేం కాదు ఆయనకి కష్టం తక్కువ మినిమంలో మినిమం కష్టపడాలి ఆయన సిక్స్ మంత్స్ జీవించారు సిక్స్ మంత్స్లో త్రీ టు ఫోర్ మంత్స్ ఉల్లాసంగా జీవించారు హ్యాపీగా జీవించాం ఒక్క టూ మంత్స్ కొంచెం కష్టపడ్డ మాట వాస్తాం దేహ ఛ్యాగం చేసి తర్వాత అందరి యొక్క కన్సిడర్డ్ ఒపీనియన్ ఏమిటంటే ముక్తకంఠంతో అందరూ ఏం చెప్పారంటే మనం చాలా మంచి పని చేశాము ఆయనకి ఆ మాట చెప్పడం లేదు తర్వాత మాట చెప్పడం చెప్పకపోవడం పాయింట్ కాదు హీ కెనాట్ రిసీవ్ ఇట్ he he is not trained to receive that message therefore the message is not given and he was told something else something else ah uh, agara agara kai na unarante edo meer cheptunnara taragaa pokundam anukuntunnaru naake anthe stone leda inkene nenu i am going out anaa kanukundani ivara ee rogam taggi malli nenu maamuluga teerimpara namaka naake em kalagattaledo ani eppudunnaru fifth month lo unnaru fifth month lo no five and half months pokunnaru anna two weeks lo he is gone. హ్యాపీలీగా శబ్ద ప్రత్యయాలు ఉన్నాయి చూసారా చాలా హానిని చేస్తాయి కాబట్టి నేను ఈ దృష్టాంతాలు నేను చెప్తున్న పాయింట్కి కుదిరేలేదో మీరు చూసుకోండి పితుష్టపుత్ర మృదో ఘట ఈ శబ్దప్రత్యయాలు తప్ప అంతకంటపడేవే కాదు అవి పరీక్ష పెడితే తెలుస్తుంది కాబట్టి ఘట అనే మాటలో డెప్త్ లేదు కంటెంట్ లేదు మట్టి అంటే ఉంది కంటెంట్ నెక్లెస్ బంగారు అలాగే పుత్ర అంటే పుత్ర వాటి మీన్ బై పుత్ర దాంట్లో కంటెంట్ ఏమీ లేదు సపోజ్ ఓ మనిషి ఉంటాడు హీ ఐఎం పుత్ర అన్నారనుకోండి వాటి మీన్ బై దా హీ ఈజ్ దిస్ హన్ ఎవ్రీబడీ ఈజ్ దిస్ హన్ నోబడీ ఈజ్ ది సమ్ పుత్ర పుత్ర అని కాకుండా ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అన్నారనుకోండి దేర్ ఈజ్ సమ్ కంటెంట్ ఏమిటి there is some content he is a putra hande undanni vadu meen boy da kabatte ah uh, gatha putra ichcha de pabadhalam edaithe undo adi shabda maatrame martadi kevalam word usage tappa marineyadu nenu choosea kanaku cheptunnam no. viya u kudu viya puralu antarannadi raama raama ఎంత దుఃఖాన్ని కలిగిస్తారో కదా వాళ్ళు పాపం భార్యాభర్త హ్యాపీగా ఉన్నవాళ్ళని వియజ్ఞుడు వియపురాలు అనే నామధేయం వాళ్ళకి చేస్తే గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖం నిజంగా యథార్థం రిఫ్యూషన్ చెప్తున్నాం తర్వాత నేను ఇంకొకటి ఎరుగుదాను ఓ సంభాషణ విన్నాను ఈయన అంటాడో చల్లండి అల్లుడికి మీరు చేసినట్టుగానే అల్లుడికి చేస్తే అది అలా నాతో సరిపడింది కానీ అందరికీ అలా సాగత ఉండేది అని అంటున్నారు అంటే ఆవిడ ఉంటుంది పెద్దవారు అయిపోయారు మీరు అరవై ఏళ్ళు వచ్చేసి అయినా ఇంకా అల్లుడి దార్షికం ఇంకా అలాగే ఉందని ఆవిడ వీళ్ళిద్దరు అత్తగారును అల్లుడు వాళ్ళిద్దరు అలా మాట్లాడుతున్నారు అంటే కొంచెం ఒక పిసరు వేళాకూలంగా పరిహాసము పరిహాసం పరిహాసంలో కొంత వ్యతిరేక భావం అంత సమ్మిళితమై ఉంది ఇది నేను అప్పుడు అనుకున్నా అబ్బో ఈ అల్లుడు అత్త అనే ఆ నామకరణం సరే ఆ శబ్దప్రత్యయములు ఎందుకంటే ఏదో ఒక కర్మ ప్రవాహంలో ఈయన పోతున్నాడు ఇంకో కర్మ ప్రవాహంలో ఆయన పోతూ ఆవిడ పోతుంది వీళ్ళు అలా కాల ప్రవాహంలో అలా ఒక కొన్ని కళ్ళు మూసి కళ్ళు తెరిచిప్పుడు ఈయన కాలగర్భంలో కలిసిపోతా ఆవిడ కాలగర్భంలో కలిసిపోతున్నాడు అల్లుడు లేడు అత్తగారు లేదు ఏమీ లేదు అంతా ఇది ఒక పెద్దం కానీ అల్లుడు అత్తగారు అనే మాటలు ఏం చేస్తాయంటే మనుషుల్ని చాలా బలంగా ప్రభావితం చేస్తాయి పీడిస్తాయి అల్లుడేమిటండి అల్లుడు నేను అల్లుడు ఏమిటి దాంట్లో ఉన్నాయి డెప్త్ మీరు ఆలోచించి చూడండి ఈజ్ ఇట్లా జస్ట్ మీయర్ నేమ్ నథింగ్ ఎల్స్ యూ థింక్ అబౌట్ ఏమో నాకు అలా అనిపించింది మీరు కూడా పెద్దలు ఆలోచించారు మీయర్ నేమ్ ఇట్ ఈస్ శబ్ద మాత్రమే వేదాంతులు చెప్పారంటే వాళ్ళు చాలా లోతుగా దాన్ని అధ్యయనం చేసి చెప్పారు ఈ లౌకికులు చెప్పారంటే లోతు లేదు అధ్యయనము లేదు ఉంటే గతానుగతి కో లోక అందరూ అల్లుడు ఉంటున్నారు కాబట్టి వీళ్ళు అన్నారు తప్ప అంతకంటే సారమేమీ లేదు వాచారంభణం ఇది శృతే ఆ శృతి చాలాసార్లు చెప్పాను వాచారంభణం వికారు నామహేజం వృత్తికేత్యేవ సత్యం అది శంకరులు పదే పదే పోట్ చేస్తూ ఉంటారు సత్వాత్ చూడండి ఇప్పుడు ఒకటైంది స్వతో పర్వతోవాపే అయింది ఇప్పుడు సదసత్ సత్ అసత్ సదసత్ సత్తు పుట్టిందా అసత్తు పుట్టిందా సదసత్తు పుట్టిందా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు సత్తు పుట్టింది అంటే చూడు ఒళ్ళు ఎగిరిపెట్టుకు మాట్లాడు ఎందుకంటే సత్తతే పుట్టదు సచ్చేత్ నాయతే ఎందుకో తెలుసనా సత్వా ఉన్నది ఉన్నదైతే పుట్టదు ఎందువల్లండి ఉన్నది కనుక ఇంకా మళ్ళీ అదే అదే దానికి హేతు ఇంకా వేరే హేతు ఎక్కర్లేదు దానికి దృష్టాంతం ఏంటో తెలుసిన మృత్పిండాధివత్ ఇప్పుడు మృత్పిండం పుట్టిందా ఘటం పుట్టిందా మీరు చెప్పండి మీరు ఆలోచన చెప్పండి మీరు కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళారు అక్కడ మృత్పిండాలు ఉన్నాయి వాడు దాన్ని ఘటన చేశారు మీరు ఏమంటారు ఘటం పుట్టిందంటారా మృత్పిండం పుట్టిందంటారా మృత్పిండం పుట్టిందని ఎవ్వడో ఉండవు మృత్పిండము ఏమంటారు ఉంది మృత్పిండము ఉంది అంటారు పుట్టిందని అందరూ ఎందుకో పోనీ పుట్టి ఉంది పుట్టింది అనొచ్చు కదా ఇంకా ఉంది అంటే పుట్టడం ఏమిటండి సత్వం అది ఉంది అని అనేసిన తర్వాత ఇంకా పుట్టింది అలా అవలరు ఇంకా టీకాకారులు ఎవన్నారో తెలుసుదా అన్నాడు కదా మృత్పిండ పుత్రవత్ అని పెట్టుకోకుండా మృత్పిండ పుత్రవత్ అని పెట్టుకోకుండా ఆదిశబ్దం చేత ఇప్పుడు ఇక్కడ రెండు మనం చూస్తున్నాం మృదహ ఘటహ జాగితే పితు పుత్రహా జాగితే ఇప్పుడు తండ్రి పుట్టాడు అని మీరు అంటారా అందరూ కొడుకు పుట్టాడు అంటారు తప్ప తండ్రి పుట్టాడు అని అందరూ ఎందుకని తండ్రి పుట్టడేటండి ఉన్నాడు ఆ రెండులో భారీ వలిసి అలా నిలబడి ఉంటే అంటారా అందరూ పిల్లవాడు పుట్టాడు అని మాత్రమే అంటారు ఎందుకని అలాగా ఉన్నవాడు ఇంకా పుట్టాడు అనే మాట లేదు తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి పుట్టాడు అని ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా మీరు తండ్రి పుట్టాడు అని విన్నారా మీరు అలా ఉన్నది పుట్టదు ఒకటి సెటిల్ అయిపోయింది ఓకే అయితే లేనిది పుట్టింది అంతే కదా మరి అయితే ఒక పిల్లడు లేకపోతే ఆడపిల్లట్టుగా ఉన్నది పుట్టడం ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు కానీ లేనిది పుట్టింది తాపి నయతే అది అసత్తైన పక్కల్లో అప్పుడు కూడా పుట్టదు ఎద్సత్ తధాపి న జాయతే కూడా పుట్టదు ఎందువల్ల అసత్వాదేవా లేదు కనుక లేదు పుట్టింది లేదు అది వది పుట్టిందంటావేమిటి ఎప్పుడైనా కుందేటి కొమ్ము పుట్టింది అని విన్నారా ఎప్పుడైనా శిష విషాణాదివత్ కుందేటి కొమ్ము పుట్టింది అని విన్నారా లేదు వినలేదు ఎందుకని వినలేదు కుండేటు కొమ్ము పుట్టదు ఎందుకు పుట్టదు ఎందుకు పుట్టదు కుండేటు కొమ్ము లేడు లేడు పోనీ మను ఆది శబ్దం చేత మనుష్య శుభంగా తీసుకోండి మనిషి కొమ్ము పుట్టింది మనిషి కొమ్ము పుట్టిందా పుట్టదు ఎందుకని లేదండి అథ సదసత్ వీడు అర్ధవైనాశికులు అంటారు అలాంటి వాళ్ళు లేరని మీరు అనుకోద్దు తార్కికులు ఏమంటారంటే అది సదసత్ పుట్టింది అంటాడు అంటే ఉంది లేనిది పుట్టింది అంటాడు ఉంది పుట్టింది అంటే ఓ సమస్య లేనిది వచ్చింది మరో సమస్య ఉంది లేనిది పుట్టింది అంటాడు అది ఎలాగండి అంటే అంటే పుట్టడానికి ముందు లేనిది పుట్టిన తర్వాత ఉన్నది కాబట్టి లేనిది ఉన్నది లేక ఉన్నది లేనిది పుట్టింది అది కదా మీరు ఆలోచించుకోండి నేను మట్టి నుంచి ఘటమనే దృష్టాంతం మీకు మనస్సు వస్తుందో రాదో అని మరో దృష్టాంతం ఇస్తున్నా ఒక శిలని తీసుకొచ్చి వాడు కృష్ణుడి బొమ్మ చెక్కాడు ఏమండి ఇప్పుడు శిల నుంచి కృష్ణుడి బొమ్మ పుట్టింది అనుకోండి శిల నుండి ఉన్న కృష్ణుడి బొమ్మ పుట్టిందా లేని కృష్ణుడి బొమ్మ పుట్టిందా చెప్పండి మీరు అవసరం చెప్పండి